పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మహోన్నతుడ మహిమగల రాజ జీవగలన తండ్రి జీవాధిపతివైన ఏసయా ఈ సాయంత్ర సామయన ప్రభన్నతని రీతిగా కూడుకుంటకు ప్రభావ మీకు ఇష్టమైనది కనుక ప్రభా మమ్మల్ని అందరినీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా మధ్యలో మీరు దిగిరండి ప్రభ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను దర్శించండి రావాల్సిన బిడ్డంతా త్వరగా నడిపించండి ఏసీ అన్న తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన మీకు వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభ పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా మీకే మహిమ కలుగును గాక ఎస్సీ ఈ రాత్రి సమయం ముందు ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ప్రత్యేక రీతిగా దర్శించి మాట్లాడబోతున్నందుకు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు ప్రభ ఎరిగిన దేవుడవు ప్రతి అవసరతల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు చేవియొగ్గిన దేవుడవు ఎంతో దయాలుడౌన్ ఆయన కృతాతస్సులతో ప్రభా మీ సన్నిధిడి చేరటకు ప్రభ మాకిచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నా తండ్రిని యొక్క అగ్నిచేత మమ్మల్ని ముద్రించినారు ప్రభ నా తండ్రి నీటి బాప్తీస్వము అగ్ని బాప్తీస్వము ఆత్మ బాప్తీస్వామం ద్వారా మమ్మల్ని ప్రత్యేక పరిచినారు నీకు వందనాలయ్యా నా తండ్రి ప్రభ ఏలియాకి ఇచ్చిన ఆత్మని ప్రభ రెండంతల ఆత్మను మాకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రతి ఒక్క కార్యంలో మహిమ కలుగు కనబడాలి నాయన అన్యులు ప్రభ తెలుసుకోవాల ప్రభ నీకు గొప్ప కృపలు ఉన్న తండ్రి మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ కృపా బాహుళ్యం బట్టి నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రంలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎంత స్థుతులు చెల్లించినా కూడా అది తక్కువైనా నా కేరుబుల సెరుబుల స్థుతి గానముల మీద ఆస్తినుడమైన ఏసయా నీకే వందనాలు స్తోత్రములు ప్రభ ధవళ సింహాసనం పైన తండ్రి నా తండ్రి ప్రభ పరిశుద్ధుల సమూహంలో స్థుతి గానంల మధ్య నివసిస్తున్న నా దేవ నా తండ్రి మా మధ్యకు మీద వచ్చినందుకు మీకు వందనాలు నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభానాథండ్రి ప్రతి ఒక్క బిడన్ ప్రభానాథండి ఈ దినమన మీరు ముద్రించండి భద్రపరచండి ప్రతి ఒక్క రాష్టలు తీర్చిన దేవుడు నా తండ్రి ఈ రీతిగా కూడుకుంటున్నా ఈ కూడికను దీవించమని నీకు ఆత్మకారం మా మధ్యలో జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధురా పరిశుద్ధ పరిశుద్ధి మహిమఘనతకు అర్హుడూ నీవే నా దైవము మహిమఘనతకు అర్హుడూ నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాతమతులకూపాతృడా ఆరాధనానికే ఆరాధనాకే ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనా సుతి ఆరాధనా రాధనా ఆరాధనా స్రాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాలు కురిపించినావో బల్ మన మన్నాను కొరిపించినావు బండ నుండి మిలిచినావో ఏహో వైరే చోచుకొను ఎహో వైరే చోచుకొను సర్వము సమకూర్చును ఆరాధనానికి రాధనా నీ కే ఆరాధనా స్తతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా మీకే రాధనా మీకే వ్యాధులను తొలగించి నా మృతులను మరలి పి నవో వ్యాధులను తొలగించి నా మృతులను మరలిపి నా ఏ రాష్ట పను ఏ స్వస్థ పరచును నును ఆరాధనా కే ఆరాధనా కే ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనాని కే ఆరాధనా స్రాధనా ఆరాధ ఆరాధనాకే ఆరాధనానికే మహిమఘనత కుర్హుడవ నీ వినాదైవమో మహిమఘనత కుర్హుడవ నీ వినాదైవము సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకేస్ దార్ సిస్టర్ ఆ కష్టమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకషమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములు నాకుండగా నేను దేనికి భయపడను నివిలోకములు నాకుండగా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన మూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడలు మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను కాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నా నేను దేనికి భయపడను పడిపోయిన విన కంజవేయక పాచ తా పడి ప్రభునడుగు ప్రడిపోయిన వెనక కంచవేయక పాచాత ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువు నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువు నీవు ఎవరికి భయపడకు శ మందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను అల థ్యాంక్ యూ సార్ ప్రార్థన చేస్తాం పరుషుద్రవకు తండ్రి ఏసు ప్రభ మీకు స్థుతుల స్తోత్రాలనైనా అబ్రహం ఇసాకు యాకోబ్లకు ఉపదేవ మీకు వందనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంతర్మల్లి కాచు కాపాడి ప్రభా అనేక పండ్లలో విజయం అనుగ్రహించి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు వందనాలనైనా ఈ సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం మీ సన్నిధిలో అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినారు మరోసారి దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రవ్వ అనేక మంది ప్రభ మీ సన్నిధుల సమయం కొరకు ప్రయాసపడుతున్నారు కానీ అది పొందలేని స్థితిలో ఉంటున్నారు కానీ మీరు మాకు అది అనుగ్రహించినారు నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభవా మీ యొక్క కృప మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వందనాలు ప్రవ సంపృద్ధి గల మీకు ఎంతో వదనాలు నైనా కాబట్టి నేను దేని విషయంలో అనుమానించకుండా చింతించకుండా ధైర్యంగా మీ అందు మేము ముందు పోలాగా నడిపించండి ఈ యొక్క తన్మల ఆరాధన తట్లో మీరు ఆధిపత్యం వహించండి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మా జీవితాలు అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె కొంతకాలం నుంచి మనము ప్రకటన గ్రంథంలోని వాక్యాలని వచనం వెంబడి అధ్యాయం వెంబడి అధ్యాయం మనం ధ్యానిస్తా ఉన్నాం పద్నాలుగవ అధ్యాయము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంలో ఇతరు స్త్రీలకు సంబంధించిన విషయాల నుంచి మనం ధ్యానిస్తున్నాం మొదటి స్త్రీ యొక్క లక్ష మందికి సాదృశ్యంగా ఉన్న స్త్రీ రెండవ స్త్రీ మహాబబులోను కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన గుణగణాలు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు మొదటి స్త్రీ పరిశుద్ధంగాను నిష్కలంకను ఎటువంటి నింద లేనిది వారి నోట ఎటువంటి అబద్ధం లేని జీవితం జీవిస్తుంది గొరిపిల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళే జీవితం అంటే ఏసు ప్రభుని వెంబడిస్తుంది ఏసు ప్రభు ఎక్కడ వెళ్తున్నాడు ఎక్కడికి నడిపిస్తుండో గ్రహించగలిగే స్త్రీ రెండవ స్త్రీ మతపరమైన జీవితము ఆచారబద్ధమైన జీవితము స్వార్థము ధనాపేక్షతో కూడిన జీవితము బిజినెస్ కి సంబంధించింది నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చినారు అన్నాడు దేవుడారోజ్ అది ఈరోజు వరకు కూడా నడుస్తూనే ఉంది ఆ యొక్క వాక్యం ఈరోజు అది దొంగల గుహగా మారింది ఎక్కడ చూసినా దొంగలే అన్ని దొంగ రిపోర్ట్సే ఏ చర్చి సిస్టంలో చూసినా ఈరోజు ప్రపంచాత్మకంగా అన్ని అకౌంట్స్ తప్పు అకౌంట్సే చార్టెడ్ అకౌంట్ దగ్గరిపోతే అతను సర్టిఫై చేస్తున్నాడు బిల్స్ లేవు బిల్స్ లేకుండా సర్టిఫై చేయాలా అని అంటాడు ఏదో చేయండి సార్ ఏదో అడ్జస్ట్ చేయండి సార్ అంటారు వీళ్ళు అంత అన్యాయంగా ఉందన్నట్టు యార్థంగా లేదన్నట్టు సేవ జీవితం పెద్ద పెద్ద మంచి మంచి చర్చస్ కూడా ఇటువంటి అబద్ధపు అకౌంట్స్ జీవన విధానాలనే జీవిస్తున్నాయి ఈరోజు ప్రపంచంలో వాటికి తెలియదు ఎట్లా మెయింటైన్ చేయాలని అకౌంట్స్ కొంత కాలం కిందట నేను చూపించిన ఏ రీతిగా వీళ్ళు ఈ చర్చ సిస్టమ్స్ ఏ రీతిగా ఆ యొక్క అబద్ధాన్ని తర్వాత వాళ్ళు చేసే ప్రతి పనులు అంతా ప్రోగ్రామ్స్ అన్ని స్వార్థంతో కూడినది దాని తర్వాత వ్యక్తిగత గుర్తింపు వారి సంగపు గుర్తింపుల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు కానీ ప్రభుని మనుషులు గుర్తించాలా అన్న ప్రయాసం వాళ్ళకు ఉండదు ఆయన నామం వాడుకుంటారు కానీ ఆయన ఆహారం పొందుకోరు ఆయన వస్త్రం ధరించుకోరు అన్నట్టు అది మనం పోయిన మీకు చూపించినది నేను ఏష్యా గ్రంథంలో నుంచి కాబట్టి ఈరోజు ఆయక యొక్క స్త్రీలకు సంబంధించిన వాక్యాన్ని నేను త్వరగా ముగించుతున్నాను ఎందుకంటే మహాబబులో సంబంధించిన విషయాలు అది ముగించితే మనము మృగాలకు సంబంధించిన బోధ మళ్ళా తిరిగి వచ్చేస్తాం నేను గతంలో చూపించిన ప్రటన గ్రంథంలో ఉండే ప్రతి మృగము ఒక మృగానికే సాదృశ్యం దాని నుంచి బయటకు మృగాలే ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటే కానీ అన్ని ఒకటే మృగానికి సాదృశ్యము అది సైతాన్ అని చూపించిన మీకు నేను సైతాన్ నుంచి బయటికి మృగాలే ఇవన్నీ ఏ రీతిగా వాడు వాడుకుంటున్నాడు ఈ సిస్టం లేక ఈ ప్రపంచమే ఒక మృగంలాగా తేరందని కూడా నేను చూపించిన ముఖ్యంగా మతపరమైన జీవితమే ఒక మృగానికి సాదృశ్యం దాని తర్వాత గవర్నమెంట్ సిస్టము ఒక మృగానికి సాదృశ్యం ఎందుకంటే మృగాలు మనుషుల మీద బలవంతం చేస్తూ ఉంటాయి కాబట్టి బలవంతం చేసే వాళ్ళందరూ మృగాలతో పోల్చబడింది అందుకే మనుషులంతా పశుప్రాయులు అని పోల్చిండు దేవుడు కాబట్టి వీళ్ళంతా మృగాలలాగా తయారైనారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మంటి పురుగు తయారైనారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రతి స్థితిలో ప్రతి స్థలంలో వారిని మృగాలతోనే పోల్చిండి మనం చూస్తూ ఉన్నాం దెబ్బ కదిిన మృగంలాగా తయారైండి కదా పశువులాగా తయారైండి కదా దాని తర్వాత మానవ మనసు పొందుకున్నాడు కొంతకాలానికి అది ఆత్మీయ స్థితిలోని మార్పుకు సంబంధించిన విషయాలు కొంతకాలము పశువులాగా జీవిస్తూ ఉంటారు మృగాల్లాగా జీవిస్తుంటారు కఠినంగా జబర్దస్తి చేస్తూ జీవించే వాళ్ళు కానీ ఒక దశకు వాళ్ళు మార్పు చెందాల్సిందే చెందకపోతే శాశ్వతంగా మృగంలాగానే ఉంటే మృగము నశించిపోతుంది అన్నట్టు అది శిక్షించబడతా విషయాన్ని మనం చూస్తాం అయితే ప్రటన గ్రంథంలోని ఆ పదవ పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తా గతంలో పోయిన వారము ఈ ఇద్దరు స్త్రీలు మొదటి స్త్రీ ఎటువంటిది అనేది రెండవ స్త్రీ ఎటువంటిది అనేది అయితే మొదటి స్త్రీకి సంబంధించిన విషయాలు మనము ఆ యొక్క నా పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం వరకు ముగిస్తుంది దాని తర్వాత ఆరవ వచనం ఐదవ వచనం వరకు ముగిస్తుంది మొదటి పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఐదవ వచనం వరకు లక్షా మందికి సంబంధించిన విషయాలు అయితే మొదటి శ్రీ అన్నట్టు పరిశుద్ధంగా నిష్కలంకంగా జీవించే కన్యాక అన్నట్టు దాని తర్వాత ఆరో వర్షంకి వచ్చేటప్పటికీ దేవుడు గొప్ప జనం గురించి మాట్లాడుతుండ అక్కడ మరి యొక్క అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశంనకును ఆయా భాషలను మాట్లాడు ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున కాబట్టి లక్షా మంది ఆ యొక్క రెక్కలు కలిగిన స్త్రీకి సాదృశ్యం అని మనం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చాలా చూసాం కొన్ని సమాచారాల నుంచి ఆయమే ఈ రెక్కలిచ్చిండు దేవుడు ఎగిరిపోలాగున ఎటువంటి శ్రమలని చూడకుండా కానీ ఆయమే ప్రసవించిన మగ శిశువు మటుకు పోక తప్పదన్నట్టు కాబట్టి ఏడవ వచ్చినం దానికి సంబంధించింది అతడు మీరు దేవునికి భయపడి ఆయనని మహిమ ఎందుకంటే గొప్ప జనము దేవుని అందు భయం లేదు దేవునిని మహపరచడం లేదు తర్వాత ఆయన తీర్పు గడియ వచ్చాను అది ఆల్రెడీ వచ్చిందని నేను చూపించిన పేతురాష్ట్ర పత్రికలో తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభకు కాలము వచ్చి ఉన్నది కాబట్టి అది ఆల్రెడీ వచ్చిందని చెప్తుంది ఇక్కడ ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చారు కనుక ఆకాశంను భూమిని సముద్రమును జలధారలను కలిగేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను కాబట్టి లక్షా మంది సేవ ఏంది నిత్య సువార్తను ప్రకటించడం ఎక్కడ ఆకాశ అంటే గొప్ప జనం మధ్యన గొప్ప జనానికి మనం ఇది ప్రకటించాల అయితే పోయిన వారు నేను గళిత రాష్ట్ర పత్రికలో చూపించిన ఆ యొక్క పైనున్న ఏరుశలేము ఒకటి క్రింద ఉన్న ఏరుశలేము ఒకటి అని అయితే పైనున్న ఎరుషలేమో అది పరుషుదులకు తల్లి అని కూడా మనం చూసినాం అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం క్రింద ఉన్న ఎరుషులేమో అది శారీరకమైంది లోకాతీతమైంది అయితే అది ఎప్పుడు ప్రసవించలేదన్నట్టు ఎందుకంటే గొడ్రాలన్నట్టు క్రింద ఉన్న ఎరుషులేమో అది గొడ్రాలన్నట్టు అందుకే అక్కడ ఏం చూస్తామంటే కనని గొడ్రాల నువ్వు అని ఎందుకు అన్నాడంటే అందేని గతంలో మీకు అది ఈ గొప్ప జన సమూహము ఎప్పుడు కూడా సువార్త ప్రకటించారు జస్ట్ అట్లా వర్షిప్ చేసుకొని చర్చిల కూర్చొని టైం పాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు పండుగలు నియామక దినములు సబ్బాతులు వీటిని ఆచరిస్తూ ఉంటారు నీడలను వెంబడించే వాళ్ళు నిజ స్వరూపాన్ని కాదు కాబట్టి వాళ్ళందరూ ఆచారబద్ధంగా జీవించే వర్షిప్ చేస్తారు ప్రార్థనలు చేస్తారు అన్ని బాగానే ఉంటాయి ఏ రోజు కూడా వాళ్ళు సువార్తను ప్రకటించిన వాళ్ళు కాదు ఏ రోజు కూడా ఈ లోకం అంత అబద్ధంతో నిండి ఉంది అబద్ధాన్ని ఆశ్రయించింది కానీ సత్యాన్ని చెప్పేవాడు ఒక్కడు అనిపించాడు ఈరోజు ఆ చర్చ సిస్టమ్స్లల్లా అందరు సమర్థించుకుంటారు ఎవరికి కూడా ధైర్యం లేదు అబద్ధానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడడానికి దుష్టత్వానికి వ్యతిరేకంగా నిలబడడానికి ఎవరికి ధైర్యం లేదు ఈరోజు అంతా గుడి గుడి వాక్యాలు అంటారు ఒకరినొకరు మెప్పులు వందుకుండే లాగన్నా ఒకరినొకరు మెచ్చుకొని లాగన్నా చెప్పేవాళ్ళే కానీ హెచ్చరికలతో గుడినది లేదన్నట్టు మనుషులని సిద్ధపార్చాలా అనేది లేదన్నట్టు సమర్థించుకొని పోతూనే అంత డబ్బుకి ధన వ్యూహానికి వీడిని తిడితే వీడు ఎక్కడ చర్చలకి వెళ్ళి వెళ్ళిపోతాడో వీడిని హెచ్చరిస్తే వీడు ఎక్కడ కానుకలు ఇవ్వకుండా పోతాడో అట్లా సమర్థించుకుంది చర్చ సిస్టమ్ ఈరోజు ప్రపంచం అంతటా కాబట్టి వాడికి నచ్చినట్లు వానికి హాస్యాస్పదంగా లేక ఆనందదాయకంగా లేక వినోదం కల్పిస్తూ నడిపించే చర్చ సన్నటివన్నీ కూడిన అనేది ఎనిమిదో వర్షంలో మాట్లాడుతున్నాడు చూడండి వేరొక దూత రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన విభిచార మధ్యంను సమస్త జనములకు రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను అని కాబట్టి పోయిన వారం అటుపోయిన వారం కూడా నేను కొన్నిసార్లు జ్ఞాపకం చేసిన ఈ బబులోను మహాబబులోను గురించి ఎందుకంటే ఈరోజు ప్రపంచాత్మకంగా ఎక్కడ కూడా లేదు ఈ స్థలం ఈ మహాబబులోన దేశం లేదు ఇరాన్ ఇరాక్ ఉత్తర భాగంలో ఉందంటారు కానీ అది జస్ట్ ఒక మైదానం అది అక్కడ ఎక్కడ లేదు అది అది భూములు ఎక్కడో పేర్కపోయింది అది కనీసము దాన్ని ఎంత దివారాతను కష్టపడి తవ్వినా యాభై సంవత్సరాలు పడుతుందంట ఇక్కడ చదివిన పుస్తకాలలో సదాం హుసేన్కి ఎవరు చెప్పారంట నువ్వు నిజంగా అది ఆ పాత దేశాలను దాన్ని బయటికి తీసుకొని రావాలంటే కనీసం నీకు యాభై సంవత్సరాలు పడుతుంది ఆయన అది చూడకుండానే చనిపోయాడు సదాం కానీ తీర్మానించుకుంటూ తవ్వాలనిష్ దాన్ని బయటికి తీసుకొని రావాలనిష్ కానీ దేవుడు అన్నాడు అది బయటికి ఎవ్వడు తీయలేడనిష్ తీసిన బ్రతకలేడని అది నిజంగా నెరవేరింది సద్దాం హుసేన్ ఎందుకు అంటే పాతవి గతించిన ఇప్పుడు సమస్తం కృతమైనవి ఇక్కడ చూస్తున్న బబ్బులోను ఆత్మీయమైంది పాత కాలంలో ఉండే ప్రకృతి సహజమైనది అది మహావైభవంతో కూడింది ఫుల్ బిజినెస్ ఈరోజు అమెరికా దేశం ఉందో ఆ రోజులలో బబులోను అట్లు ఎందుకు అంటే జగ్రగ్రంథం ఐదవ దీని నేను కథలో చూపించిన మీకు ఆ ముగ్గురు స్త్రీలు ముగ్గురు స్త్రీలు ఇద్దరు స్త్రీలు సంకుబ్బుడి కొంగ వంటి రెక్కలు కలిగిన స్త్రీలు మూడవ స్త్రీ గంపలో ఆ యొక్క కరెన్సీ నోట్ అంటాం కదా మనం ఏప అంటారు పాత కాలంలో అవి రూకలు అన్నట్టు ఏప అనేది డబ్బులు అన్నట్టు ఆ డబ్బులు ఆ యొక్క డబ్బు ఆ యొక్క కాను కా ఆ దాన్ని కాసు అంటారు ఇక్కడ మన భాషలు తెలుగు భాషలు చెప్పాలంటే ఆ కాసుతో పాటు లేక ఏ పాంటారు ఆ కాలంలో కొలత ఆ కొలతతో పాటు ఆ యొక్క గంపలు ఆయమనేసి మోసుకొని పోతున్న ఈ రెండు స్త్రీలు ఆకాశానికి ఎగురుకుంటా పోతున్నారు అయితే జకరే దూతతోని వీళ్ళు ఎక్కడికి దాన్ని మోసుకొని పోతున్నారు అంటే సీనారు ప్రాంతానికి దీన్ని తీసుకొని వెళ్తున్నారు అక్కడ దానికొక నివాసము లేక సావరం ఇంగ్లీష్ లో హౌజ్ అని ఉంది దానికి ఒక ఇల్లు లేక ఒక గృహాన్ని కట్టబోతున్నారు అని అంటే ఆ రెండు సంకబుడి కొంగ రెంకల వారు ఈ రెండు స్త్రీలు ఇద్దరు స్త్రీలు ఆ మూడవ స్త్రీని మోసుకొని దాని కొరకు ఒక స్థావరాన్ని అక్కడ ఏర్పరచుకున్నారు షీనారు ప్రాంతం షీనారు అంటే అగేన్ అది మనకు తెలుసు నిమ్రోదు కాలానికి సంబంధించింది లేక షీనారు అది బబులోనికి సంబంధించింది బహులోన్లో ఉన్న చిన్న పట్టణం అన్నట్టు కాబట్టి బబులోనికి తీసుకొని వెళ్తున్నారు దాని తిరిగి ఒక స్థవరాన్ని ఏర్పరుస్తున్నారు ఇది జకర్యా ప్రవచించిన ప్రవచనము అది భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది అన్న ప్రవచనం అది ఆ కాలంలో లేదు అది కాబట్టి ఈ ఇద్దరు ఆ మూడవ స్త్రీ ఎవరో మనము దీర్ఘంగా రికార్డింగ్స్ చేసినాం జకరే గ్రంథ జకర్యాధ్యాయం జకర్య గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మొదటి రెండు స్త్రీలు ఒకటే గుంపుకి సాదృశ్యం లేక సర్పంలు తెల్లకి సాదృశ్యం మూడవ స్త్రీ గొప్ప జన సమూహం చేపలు గొర్రెలు మూగై అన్నట్టు ఎటువడతట్టు పోతుంటాయి మంచి కూర్చున్న గంపలో ఇవి మోసుకొని పోతూ ఉన్నాయి బాగుంది కంఫర్టబుల్ లైఫ్ అన్నట్టు దాని కొరకు అక్కడ ఒక పోయి ఒక బిజినెస్ సిస్టమ్ వ్యవస్థని స్థిర స్థిరపరుస్తున్నారు బహులోండ్లో దానికి ఒక నివాసం కల్పిస్తున్నారు ఆర్థిక స్థితి ఈరోజంతా చర్చ సిస్టము ఆర్థిక సంస్థలాగా ఏర్పడింది అన్నట్టు ఒక బిజినెస్ సంస్థలాగా ఏర్పడింది ఆ రోజు రూకల మార్పిడి గొర్రెలు అమ్మడము పౌరలు అమ్మడం చేసినారు వాళ్ళు యాజకులు ఈరోజు రకరకాల వస్తువులు అమ్ముతున్నారు అంతే తేడా ఆయన చెప్పాను ఇప్పుడు ఏం వస్తువులు అనేది మీకు అన్ని తెలుసు అంతా బిజినెస్ కి సంబంధించింది అన్నట్టు చర్చ సిస్టమ్ అయితే ఆ రోజు యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉంటూ ఎంతమంది బల్లులు అర్పించిండ్రు అవి చూడాల్సింది పోయి ఎన్ని గొర్రెలు అమ్ముడుపోయినాయి ఎన్ని పౌరలు అమ్ముడుపోయినాయి ఎంతమంది రూకలు మార్చుకున్నారు ఈరోజు ఎంత లాభం వచ్చింది వాడి మనసంతా అక్కడే ఉందన్నట్టు మరి విశేషంగా రూకల మార్పిడి ఎక్కడ చేసిండ్రు అనిల ప్రాంగణంలో అది అనిల కొరికి స్థలం ఆ స్థలంలో బిజినెస్ చేశారు అనిలన్ చర్చలకు రానియకుండా బహుభయంకరమైన కాలం అది ఈరోజు కూడా అదే వ్యవస్థ ఎంతమంది రాణిస్తారు చర్చ లోపలికి అనిలన్ అనిల్ వచ్చారంటే భయం పట్టుకుంది ఈరోజు చర్చ సిస్టమ్స్కి అప్పుడేమో రానియలేదు ఈరోజు వస్తే భయం అన్నట్టు కెమెరాస్ పెట్టిండ్రు సెక్యూరిటీ కెమెరాస్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టిండ్రు పోలీ కొన్ని చర్చెస్ అయితే పోలీస్ ఉంటారు వాడికి డైలీ ఆ రోజంతా వాడికి ఇస్తారంట కొంత టిప్స్ లాగా ఆ రోజు అంతా పోలీసు చూసుకుంటాడు దాని తర్వాత పంపించేస్తాడు మనుషులు కొట్టుకుంటుంటే కూడా పోలీసులు ఏం చేస్తారు సైలెంట్ కూర్చొని ఉంటున్నారు అంత భయంకరంగా ఉంది చర్చ సిస్టమ్ ఈరోజు ఒకప్పుడు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు గాలించే సిస్ చర్చలు ఈరోజు మొత్తము ఆర్థిక స్థితి లేక బిజినెస్ ఆర్గనైజేషన్స్ లాగా తయారైపోయినాయి ఇది పబ్లో ఆ యొక్క కూడినది అంటే డబ్బుతో కూడింది ప్రతిదీ డబ్బుతో కొలుస్తుంది అన్నటి లోకం అట్లా తయారైపోయింది చర్చి విధాలు కూడా కానుకలు కానీ ప్రతిది కొలతకు సంబంధించిపోయింది తొమ్మిదవ అష్టంలో మూడవ దూత మీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పారు ఆ క్రూరమురం కానీ దాని ప్రతిమ కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఈ ముద్రలో రెండు స్థలాలు ఒకటి నొసటి మీద ఒకటి చేతి మీద ఒకటి నొసటి అందు ఒకటి చేతి మీద ఈ రెండు విషయాలు నేను దీర్ఘంగా ఒక రికార్డింగ్ స చూపించిన నొసటి అందు అంటే ఏమిటి చేతి మీద నిర్దింది నొసటి అందు గుంపు ఎవరు చేతి మీద వేసుకుంటే గుంపు ఎవరని నేను చూపించిన స్ట్రాంగ్ నంబర్స్ లో కాబట్టి ఇవి సర్పంలు తేళ్లు అని నేను మీకు చూపించిన అయితే గొప్ప జన సమూహము ఇవి వేసుకోరు లక్ష నలభై నాలుగు వేల మందికి అవకాశం ఎందుకంటే వాళ్ళు లేరు అక్కడ వారు ఎప్పుడో అరణ్యంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నాం కాబట్టి ఈ మూడు గుంపుల సహవాసంలో మనం లేం ఎప్పుడు బయటికి వెళ్ళిపోయినాం అది దేవుని యొక్క కృప మనం వెళ్ళిపోయినామంటే కాబట్టి ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాం పోయిన వారం నుంచి మొదటిది లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం రెండవ అది మహాబవులునికి సాదృశ్యం అది దొంగల గుహ అది వ్యభిచారంతో కూడింది అంటే వ్యభిచారం అధ్యమంటే విగ్రహారాధన రకరకాల విగ్రహాలని పూజించడం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో నాకు పాత్రులు కారన్నాడు కాబట్టి ఏసు ప్రభు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మతేశ్వార్త పదవాధ్యాయంలో విగ్రహారాధన ఏంది అంటే ప్రభు కంటే ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే ఈ లోకంలో కాబట్టి ఈరోజు అంత మనుషులు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వర్క్ ఎంటర్టైన్మెంట్ ని ఉంటారు టెలివిజన్స్ సినిమాలు షికారులు తిరగడము ఫుడ్ సిస్టమ్స్ హోటల్స్ తిరగడం పిక్నిక్లు లాంగ్ ట్రావెలింగ్ ఇట్లాంటి వాళ్ళకి ఇష్టం అన్నట్టు మొబైల్ ఫోన్స్ ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ కార్లు ఆడంబరంగా జీవించడం ఇదంతా లోకాతీతమైన జీవితం విగ్రహారాధనకు సాదృశ్యం చర్చిలో చర్చిని ప్రేమిస్తారు పాస్తా ప్రేమిస్తారు చర్చ్ సిస్టమ్స్ని ప్రేమిస్తూ ఉంటారు చర్చిలో ఉండే ప్రోగ్రామ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంతా చర్చకే కానీ ఏ రోజు ప్రభు సన్నిధిలో ఒక రెండు మూడు గంటలు కూర్చొని ప్రార్థన చేసినాయి లేవు ఆ రోజులు పోయినాయి అన్నట్టు కూడా ఒక గంట రెండు గంటలు బైబుల్స్ నాన్ స్టాప్ చదివినది లేనే లేదు ఏదో ఆచారబద్ధంగా చదువుకొని వెళ్ళిపోతుంది ఏం చదివినామంటే జ్ఞాపకం కూడా ఉంటదన్నట్టు అట్లా తయారైపోయింది అయితే పోయిన వారము మనము ఆ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తూ అపోస్ట్ల కార్యంలో ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు చూస్తూ ఉన్నాము పదహారవ అధ్యాయంలో దానికి ముందు రెండవ రాజుల గ్రంథంలో కూడా ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తా ఉన్నాము అయితే సొలమోను కాలంలో జరిగినదే పరిస్థితి అటువంటి పరిస్థితి ఇంకోటి మనం అక్కడ చూస్తా ఉన్నాము దానికి ముందు ఏలిషా కాలంలో అయితే రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం అది ఏంటంటే సిరియా దేశపు రాజు ఇస్రాల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు వెన్హదద్ అయితే అమ్రామ్ అనుకోట ఈ యొక్క దేశపు రాజు జ్ఞాపకానికి వస్తలేదు పేరు అర్మాన్ అర్మాన్ అనే రాజు అయితే ఈ ఆరామ్ అనే రాజు అక్కడ ఇసాల్ దేశం మీదకి వస్తున్నట్టు మనం చూస్తున్నాం ఒక దిక్కు శత్రువు దేశాన్ని ముట్టడి వేస్తున్నాడు ఇంకొక దిక్కు ఇద్దరు స్త్రీలు ఈ రాజు దగ్గరికి వచ్చారు అదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సొమరూను పట్నం దగ్గర ఏం జరిగిందనేది అయితే అంత ఇరవై వచనంలో రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వర్షంలో అంతటా ఇస్రాయేల్ రాజు ప్రాకార పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజుని చూచి రాజన్న నా సహాయం చేయమని కేకలు వేట విని యోహో సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయను ఇది బహు ఆశ్చర్యంగా కదా ఏ ఎటువంటి ఆత్మీయ స్థితికి ఎదిగింది రాజు అని ఏది నుండి అయినను ద్రాక్ష గానుగల నుండి అయినను దీనిని ఇచ్చి సహాయం చేయబలపడదని చెప్పాను కాబట్టి ఇక్కడ కళ్ళంకి సంబంధించిన విషయం ఒకటి మనం చూస్తున్నాం కళ్ళంలో ఏముంటుందంటే ధాన్యాలు నూర్చిన ధాన్యాలు ఉంటాయి చెత్త కళ్ళం అవతల పడేస్తారు ధాన్యాేమో ఉంటాయి అన్నట్టు కళ్ళం లోపల కాబట్టి కళ్ళంలో ఆహారం ఉంటుంది అది ఇతరుల కొరకు భద్రపరచబడింది అన్నట్టు కళ్ళం లోపల ఉన్నంత కాలమే విత్తనాలు భద్రపరచబడతాయి తర్వాత అది ఇతర్లకు సహాయంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానగల నుండి అయినను దీనిని ఇచ్చి సహాయం చేయవల్లపడదని చెప్పింది ఎందుకు అక్కడ భయంకరమైన కరువు అయితే ఇరవై ఎనిమిదవ నీ విచారం నాకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నీ బిడ్డ రేపు మనము నా బిడ్డను భక్షించుతూ అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరునాటి అందు నేను దాని చూచి నేటి ఆహారం నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను కాబట్టి ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తున్నాం మొదటి స్త్రీ ఎట్లా ఉంది రెండవ స్త్రీ ఎట్లా ఉందన్నాడు అయితే సొలమోను కాలంలో కూడా ఇద్దరు స్త్రీలు వ్యభిచారంలో ఉన్న స్త్రీలు వచ్చిండ్రు వారి బిడ్డల గురించి తీర్పు తీర్చమని అయితే ఇక్కడ అటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రాజు ఆత్మీయ స్థితి బహు భయంకరంగా ఉంది ఏ రీతిగా ఒక దిక్కేమో శత్రువు రాజు దండేసిండు చుట్టుముట్టేండు దేశాన్ని ఇంకో దిక్కు ఈ స్త్రీలు ఆ యొక్క పట్టణం అంతా భయంకరంగా ఉంది కరువు అది ముట్టడి వేయడం వలన లోపలికి బయటికి ఎవరు పోలేకపోతున్నారు ఆహారం లోపలికి వస్తలేదు ఆహారం బయటికి పోతలేదు బహుభయంకరంగా ఉంది అక్కడ అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తున్నాం అయితే రెండవ స్త్రీ తన బిడ్డను దాచిపెట్టింది కాబట్టి రెండవ స్త్రీ ఏ రీతి ఉంది మొదటి స్త్రీ ఏ రీతిగుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ ప్రతిసారి మనకి ఈ యొక్క ఇద్దరు స్త్రీలు తగులుతూనే ఉంటారు దాచిపెట్టడం అనేది నీ యొక్క సేవ జీవితం లక్ష నలభద్ వేల మంది సేవా జీవితం ఏంది అంటే గొప్ప జనాన్ని నువ్వు ప్రభు కొరకు భద్రపరచాలా వారిని బయటి తీసుకొని రావాలా శత్రు హస్తల నుంచి నీ శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం అంటే అర్థం అదే ప్రజలందరూ వాడి చేతిలో చిక్కబడ్డరు వారిని మనం తీసుకొని రావాలా మన సేవా జీవిత కాలంలో అట్లాన్నట్టు ఆ రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రంను చింపుకొని ఇంక ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చుచ్చినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కడబడేను ఒక ప్రవక్త ఉన్నాడు దేశంలో ప్రవక్తతోని మాట్లాడచ్చు కదా ఎలిషా ప్రవచించినందుకు ఇట్లా అయింది అని బాధపడుతుండు కోపడుతుంది కానీ అడగచ్చు కదా ప్రార్థన చేయి నా గురించి మీద కోపం పెంచుకుంటున్నాడు అదే మనం చూస్తాం ఇక్కడ ముప్పై మూడవ వచ్చంలో రాజులో ఇంత కూడా పశ్చాత్తాపం లేదని మనం చూస్తా ఉన్నాం అంతటా రాజు ఈ కీడు యహో వలన అయినది నేను ఇక ఎందుకు యహో కొరకు కన్ను పెట్టిండే వాళ్ళను అంటే దేవుని మీదనే అలిగిండి అన్నట్టు కాబట్టి ప్రతి దశలో దేవుని ప్రజలు ఇసల్పదలు అట్లా జీవించరని చూపిస్తున్నాడు ఈరోజు కూడా క్రైస్తవ జీవితం అట్లనే ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మనం పోయిన వారం అపోస్ల కార్యంలో పదహారవ దెల చూస్తున్నాము ఒక విషయాన్ని పౌలు ఆయక యొక్క అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందన్నది అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది లూదియా అను దైవభక్తి ఒక స్త్రీ వినిచుండేను వాక్యం చెప్తుంటే విశ్రాంతి దినమున ఆమె ఊద రంగు పొడిని అమ్ము తుయతైర పఠనస్తురాలు ప్రభు ఆమె హృదయం తీరిచాను గనుక పౌలు చెప్పిన మాటల ఆమె లక్ష్యం ఉంచింది ఆమెయ్యూ ఆమె ఇంటి వారిను బాప్తిని పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చే వేడుకొని మామూలు బలవంతం చేశాను అయితే ఇక్కడ లూదియా అనే స్త్రీ గురించి ఆమె దైవభక్తి కలదు కలిగినది దాని ఈ విషయం ఒకటి మనం అర్థం ఆమె బిజినెస్ చేస్తుంది ఉదారంగా పొడి తన కుటుంబం పోషణ కొరకు తప్పులేదు బిజినెస్ చేయడంలో అయితే ఆమెకి దేవుని పట్ల ఆసక్తి ఉందన్న విషయాన్ని పోయినవరం బహుదీర్ఘంగా చూపించినా ఈరోజు చూపించడం ఇంకా అవసరం లేదు అయితే ఆమె మటుకు రక్షణ పొందింది పాపసం పొందింది తన కుటుంబీకులందరూ పాపసం పొందిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దాని తర్వాత పౌళ్ళు తనతో పాటు ఉన్న వారందరికీ ఆమె ఆతిథ్యం ఇచ్చింది రోజు అయితే పదహారో వర్షంకి వచ్చినప్పటికీ ఇంకొక స్త్రీ గురించి మనం పోయినవరం చూ చూసి ఆపేసుకున్నాం అక్కడికి సమయం సరిపోక మేము ప్రార్థనా స్థలంలోకి వెళుచుండగా పూతోను అను దయం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చేను కాబట్టి ఇప్పుడు చూడండి రెండవ స్త్రీ మొదటి స్త్రీ లూదియా ఎవరు నేను చూపించిన లూదియా అంటే దైవభక్తి స్త్రీ దాని తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు గలవారు స్త్రీ అనుంది ఇంగ్లీష్ లో మంచి మర్యాద స్త్రీ అన్న విషయాన్ని కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది గుణగణాలు ఎట్లా ఉంటాయి అని మనం ఇక్కడ అర్థం చేస్తున్నాం దైవభక్తి దాని తర్వాత వాక్యం పట్ల ఆసక్తి ఆమె వింటా ఉంది పౌలు వాక్యం ప్రకటిస్తుంటే జాగ్రత్తగా వింటా ఉంది దాని దేవుడు ఆమె హృదయాన్ని తెరిచేడు కనుక పౌలు చెప్పిన మాటలు ఆసక్తి చూపించింది దాని పౌలు చెప్తున్నాడు మీరందరూ భాప్సం పొందాలి అనీష్ ఆమె పొందింది వారందరూ భాప్సం పొందిండ్రు దాని తర్వాత సేవకులకు ఆమె అతిథ్యం ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం అక్కడికి ఆమె స్థితి ఎట్లా ఉంది దేవుడి జ్ఞాపకం చేస్తుంది అయితే అటువంటి వారి హృదయాన్ని ప్రభు తెరుస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాల దైవభక్తి గల వారి హృదయాలే దేవుడు తెరుస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ స్త్రీ రెండవ స్త్రీకి సంబంధించినది ఆమె పేరు ఎక్కడ లేదు కానీ ఆమెకి పట్టిన దయం పేరు ఉంది పూతోను అనే దయం అయితే ఆమె పౌలును మమ్మల్ని వెంబడించిన ఈ మనుషులు సర్వోన్నతుడిన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను సైతానికి కూడా తెలుసు దుష్ట శక్తులకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది ఆత్మీయ పరిస్థితి ఏందనేది వాళ్ళకు అర్థమవుతుంది కానీ వాళ్ళు అందులోకి రాలేరన్నట్టు శాశ్వతంగా పడవేయబడ్డరు కాబట్టి కానీ వారికి తెలుసు సర్వనతుని దేవుని దాసులు వీళ్ళని ఇది సత్యమని అని సైతాన్ని దేవుని దాసులు దేవుడు సర్వనతుడని దేవునికి దాసులు వీళ్ళు సేవకులని అయితే పద్దెనిమిది వర్షంకి వచ్చేటప్పటికీ ఆమె ఇలాగ అనేక దినములు చేచండు కనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి ఈమెని వదిలి పొమ్ము అని ఏసుక్రీస్తు నామంన ఆజ్ఞాపించాడని ఆ దయంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను అయితే నేను బహు జాగ్రత్తగా చదివిన ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వెంటనే అది ఆమెను వదిలిపోయినని లేదు ఇంగ్లీష్లో ఏముందంటే ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ హీ కేమ్ అవుట్ దట్ వెరీ ఆవర్ అనుంది ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమ్ అవుట్ ఆఫ్ హర్ అండ్ హీ కేమ్ అవుట్ దట్ వెరీ అవర్ అయితే ఈ స్త్రీలో ఈ యవన ఈ యొక్క బానిసత్వంలో ఉన్న ఈ అమ్మాయి ఇంగ్లీష్లో అయితే ఎట్లానే ఉంది స్లేవ్ గర్ల్ అని ఉంది తెలుగులో మటుకు లేదు పదహార అవసరాల్లో చూస్తున్నది సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది అని ఉంది ఇంగ్లీష్ వైబుల్ అట్లా లేదు ఇంగ్లీష్ వైబుల్ ఏముందంటే ఏ సర్టెన్ స్లేవ్ గర్ల్ అంటే బానిసత్వంలో ఉన్న యవనాస్త్రాలు బానిసత్వంలో ఉంది దాని తర్వాత ఆమెలో ఒక దురాత్మ ఉంది దాని పేరు పూతోను అంటే భవిష్యత్తుని గురించి చెప్పేది సైతాన్ని ఎప్పుడు అబద్ధం చెప్తారని మనకు తెలుసు మనుషుని మబ్య పెడతారని కూడా తెలుసు అయితే ఈమె బానిసత్వంలో ఉంది దాని తర్వాత దయ్యం పట్టింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా బబులోను అది దయ్యంలోకి నివాసం అని మనం వాక్యాన్ని ఎంతలో అది దొంగల గుహ అది బానిసత్వంలో ఉన్నది మనుషులు అక్కడంతా బానిసలాగా ఉన్నారు అయితే ఎప్పుడైతే పౌలు దాన్ని గద్దించిండో అది బయటకు వచ్చిందని తెలుగులో ఉంది కానీ ఇక్కడ అతడు బయటకు వచ్చిండు అంటే ఉన్నది మొగ దయ్యం అంటే అక్కడ మొగది ఆడదని కూడా ఉంటుంది ఇక్కడ చెప్తున్న తేటగా అది ఒక మొగ ఆమెలో ఉంది అంటే భవిష్యత్తును చెప్పే ఇదొకటి అనే విషయం జ్ఞాపకం కాబట్టి రెండవ స్త్రీ అంత బానిసత్వానికి సాదృశ్యము దాని తర్వాత డబ్బును సంపాదించుకోవాలి ప్రాఫిట్స్ తన యజమానులకు బహుగా డబ్బులు సంపాదిస్తుందమే బహు లాభము సంపాదించి పెడుతుంది తమ యజమానులకి ఒక బానిస కాబట్టి ఇప్పుడు ఆ యజమానులకి కోపం రావాలి కదా కాబట్టి మనం చెప్పే వాక్యము కొంతమందికి నచ్చదు ఎందుకు అంటే బానిసత్వంలోకి మనుషులు బయటకు వస్తూ ఉంటారు మనం చెప్పినప్పుడు ఈ సత్యాలు కాబట్టి ఎవరైతే వాళ్ళని చిక్కపరుచుకోరో ఆ దయ్యంలు పట్టింది దయ్యంల చేత పట్ పీడింపబడుతున్న యవనస్తు బంధింపబడింది చీకటి శక్తుల చేత వాటి నుంచి విడుదల పొందాలని ఆశపడుతుంది కాబట్టి మన సేవ దానికి సంబంధించిందే కాబట్టి ప్రకటన గ్రంథంకి తిరిగి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం మహాబులునికి సంబంధించిన విషయాలు ఎనిమిదవ వర్షంకి పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మహాబులను కూలిపోయేను కూలిపోయాను అని చెప్పాను కాబట్టి ఈరోజు క్లుప్తంగా ఈ బబులోను దేనికి సంబంధించిందని మనం చూస్తే దాని గతంలో చూపించిన చాలాసార్లు ఒకసారి చూడండి మరోసారి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో మనము చూస్తాం ప్రకటన గ్రంథంలో బబులోనికి సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మహాపట్నము ప్రసిద్ధ పట్టణము ఎట్లా ఉందనేది అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు చూడండి పంతొమ్మిదవ వచ్చంలో ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగములాయను కాబట్టి ఈ ఈ పట్టణము మూడు భాగములు అన్న విషయం జ్ఞాపించేస్తుండడు ఇది ఏ పట్నము ఏ పట్టణం గురించి మాట్లాడుతున్న పంతొమ్మిదవ వచ్చంలో అంటే దాని చూడండి మూడు భాగములాయను అన్య జన్ల తన తీక్షణమైన ఉగ్రత అను పాత్రను మహాబబులు నాకు ఇయ్యవలనని దానిని దేవుని సమ్ముఖ ముందు జ్ఞాపకం చేసి ప్రతి ద్వీపము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయిను పర్వతం కనబడకపోయిను కాబట్టి ఇక్కడ ఐదేశీ మనుగుళ్ల బరువు పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిన ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదన మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఇందాక మనం చూస్తున్నాము ఆ రాజు ఇసల్ దేశపు రాజు దేవుని దూషిస్తుండు ఏలిషాన్ని దూషిస్తున్నాడు రెండు సమస్యల మధ్య చికబడిండు ఒక దిక్కు ప్రజలు ఆకలితో భయంకరంగా ఉన్నారు ఇంకొక దిక్కు శత్రువు వచ్చి మొత్తము గేరవ్ చేసి దేశాన్ని అటువంటి టైంలో దేవుని ఆశ్రయించకుండా ప్రవక్త ఉంటే ప్రవక్తను ఆశ్రయించకుండా సలహాలు అడగకుండా ఇద్దరిని దూషిస్తున్నాడు దేవుడిని కాబట్టి ఇక్కడ గొప్ప జన కూడా అట్లా చూపి చూపిస్తున్నాడు వారు అట్లుంటారు అయితే ఈ పెద్ద వడగండ్లు దేనికి సంబంధించిన మనకు తెలుసు వడగండ్లు దాంట్లో అగ్ని చాలా ధనం ఉంటుంది కదా వడగండ్లు అంటే అవి మంచు దాని తర్వాత అగ్ని కూడా దాంట్లో అవి వచ్చి తగులుతప్పుడు అగ్ని అగ్నితో వస్తుంటాయి కాబట్టి సర్పంలో తేలక సాదృశ్యం అన్నట్టు ఇవన్నీ మనుషుల మీద పడెను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం గొప్ప జన మీద పడతారు వీళ్ళు అని కూడా మనం చూస్తున్నాం గతంలో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆ మహాపట్టణము అన్ని జన్ల పట్ట మహాభట్టము మూడు భాగములు ఆయను కాబట్టి ఇవి మూడు మూడు భాగములు అంటే మతపరమైన జీవితము మూడు భాగంలో లేక మూడు గుంపులు అని మనం ఎన్నిసార్లు కూడా చూసినాం ఇంతకు ముందు కూడా లూకాసు వార్తలు నేను చూపించిన ఒక పర్లోకరాజాన్ని దేంతో పోల్చాలా అంటాడు యేసుప్రభు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెముల పిండిలో మూడు కుంచెములు అంటే మూడు కొలతలు మూడు గుంపులు మూడు భాగములు మూడు కొంచెములంటే మూడు భాగములు తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కల్పిన పిండితో పోలి ఉన్నది అంటాడు కాబట్టి ముద్దలంతా పులిసిపోయినాయి మూడు భాగంలో పులిసిపోయినాయి అని చెప్తు కాబట్టి పళ్ళగరాజ్యము చివరికి అట్లా పులిసిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు దేవుడు అక్కడ తన ఉపమానంలో ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మహాబబులను ప్రకృతి సహజంగా అది లోకానికి సంబంధించింది కొంతమంది కామెంట్రీస్లో ఇటలీ దేశానికి సంబంధించింది లేక రోమ్ దేశ రోము రోము దేశ రోమ రాజ్యానికి సంబంధించింది లేక క్యాథలిక్ మతానికి సంబంధించింది లేక అమెరికాకి సంబంధించింది కూడా చెప్తూ ఉంటారు ప్రకృతి సహజంగా కానీ మనకు తెలుసు రెండు అంచుల వాడు ప్రకృతి సహజంగా కూడా చూపిస్తుంటుంది ఆత్మీయమైన అంచు కూడా చూపిస్తూ మనం ఎన్నుకున్నది ఆత్మీయమైన అంచు ఈ లోకస్తులు ఆ ప్రకృతి సహజమైన అంచుని ఎన్నుకున్నారు అయితే ఈ యొక్క బొబులోను ఎటువంటి పరిస్థితిలో ఉంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అది మూడుగా విభజింపబడింది కాబట్టి మొదటి గుంపు సర్పములకి రెండో గుంపు తేళ్లకి మూడో గుంపు గొప్ప జన సాదృశ్యం కానీ ఇది కూలిపోబోతుంది కూలిపోయేను కూలిపోయాను రెండు ఎందుకు చెప్పిండంటే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా కూలిపోతాయి శాశ్వతంగా నరకానికి పోతాయి మూడో గుంపును అగ్ని నుంచి నేను బయటికి తీసుకొని వస్తా వారిని మహాశ్రమల నుంచి బయటకు తీసుకొస్తా అన్నాడు దేవుడు కాబట్టి గొప్ప జన సమూహము ఆ యొక్క బాబులోన్లోకి వెళ్ళి బయటికి వచ్చే టైంకి వాళ్ళందరూ మరణిస్తారు లాస్ట్ ఉన్నట్టు ఇంకా బయట అడుగు పెడుతున్నారు వారి మెడల మీద కత్తులు ఉంటాయనే నిందిసాలనే మీకు చూపించిన కాబట్టి బబ్బులోను సంపూర్ణంగా కూలిపోతుంది అని మనము చూస్తాము పద్దెనిమిదవ అధ్యాయం చూడండి ఒకసారి ప్రటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో చూస్తాను అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పర్లోకముని దిగి వచ్చినట్టు చూచి తిని మహిమ చిత్త భూమి ప్రకాశించాను కాబట్టి ఎటువంటి దూతను ఊహించుకోండి అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను రెండు గుంపులు అవి కూలిపోయను అది ఎటు చూడండి ఇప్పుడు అది దయ్యములకు నివాస స్థలము మొత్తపరమైన జీవితము దేనికి దయ్యములకు నివాస మొదటిది రెండవది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు రెండవది మూడవది అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షి అక్కడ నివసిస్తది మూడు ఇవి మూడు భాగములు అన్నట్టు కాబట్టి మహాబబులలో మూడు భాగములు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటిది నివాస స్థలం అంటే అందులో అన్ని శక్తులు ఉంటాయి ఊహించుకోండి దాని తర్వాత అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు అక్కడనే ఆరంభమైతే అక్కడ స్టార్ట్ అయినట్టు ఫస్ట్ టైం దాని తర్వాత మూడవది అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షి ఎవరు చదువుతున్నారు మన దగ్గర దీన్ని కొన్ని విషయం అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి తనే మహాబులోను కూలిపోయాను కూలిపోయాను అది దయ్యములకును నివాస ప్రతి అపవిత్రాత్మక ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమునునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ప్రతి పక్షి అన్నాడు కదా అక్కడ అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షి అక్కడ పక్షులు ఉన్నాయి పక్షులు పుడుచుకుండేడి అనేది మనం ఎన్నిసార్లు చూసినాం గతంలో పొడుచుకుండేడి అంటే వాటికి నోరు షార్ప్గా ఉంటాయి కదా పొడుచుకుండేడి అన్నట్టు ఇవి అపవిత్రంను అసహ్యమైన పక్షులు ఇవి అవి సంఘముడి కొంగలకు కూడా సాదృశ్యమని గతంలో ఎప్పుడో చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం కొంగలు కూడా పుడుచుకొని తింటూ ఉంటాయి కదా అవి అపవిత్రమైన అసహ్యమైన ఎందుకంటే అవి మింగేస్తూ ఉంటాయి కొంగలు అవి పుడుచుకొని మింగేస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ మహాబబులోను మూడు భాగములు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం కానీ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా కూలిపోతాయి తెగిపోయబడి చస్తాయి మూడో భాగంని దేవుడు బయటికి లాక్కొని అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం కాబట్టి అక్కడ మూడవ వర్షంలో ఏం చేస్తున్నామంటే ఏలైనగా సమస్తమైన జన్ములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మాధ్యమును అంటే ఆ యొక్క విగ్రహారాధన తాగి త్రాగి పడిపోయి కాబట్టి భూరాజులు దానితో విభజించరి అంటే బిజినెస్ చేసిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు మతపరిని జీవితం బిజినెస్ కి సంబంధించింది భూలోక వర్తకులు దాని సుఖభోగంలో ఎందు ధనవంతులయ్యిరి అంటే చర్చి సిస్టమ్ మీద ఆధారపడి అందరు ధనవంతులు అవుతున్నారు ఈరోజు లాయర్లు జడ్జిలు పోలీస్ పీపుల్ గుండాలు లోకల్ పాలిటీషియన్స్ అందరు ధనవంతులు అవుతున్నారు దరిద్రులు ఎవరైతున్నారంటే గొప్ప కానుకలు ఇచ్చేసి దరిద్రులు అయిపోతున్నారు కానుకలు తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు పోలీసులకు ఇస్తుంటూ కోర్ట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు అడ్వకేట్లకు ఫీజులు కడుతుంటూ లక్షల లక్షలు సంవత్సరానికి జడ్జిలకు ఇస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ లంచాలు ఇస్తున్నారు నేను సేవకులు లంచాలు ఇస్తున్నారు మనల్ని మనకు కేవీపీఎం గ్రూప్ బ్రదర్స్ ని కూడా బలవంతం చేసిండు ఒక పాస్టర్ వాళ్ళు కొంతమంది పాస్టర్స్ జైల్లో ఉన్నారు వాళ్ళని విడిపియాలంటే మనము పోలీసులకు కొంత డబ్బులు ఇయ్యాల బ్రదర్ అంటే అది మా సేవ కాదు అని పక్కకు వచ్చేసినాం మేము భయంకరంగా తిట్టిండ్రు మనల్ని ఆయన కానీ మనం లైట్ తీసుకున్నాం ఎందుకంటే కేవీపీఎంలో ముఖ్యమైన గుణగణం ఏంటంటే ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం లేనివాడు ఎవడు ఉండాలడు ఈ గ్రూప్లా నాకు తెలుసు ఎందుకంటే దేవుణ్ణిలో ముఖ్యమైన గుణగణం అది మన తండ్రిలో ముఖ్యమైన గుణగణం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం లేకపోతే ఊహించుకోండి మనం చేసే పిచి పనులకి ఆయన ఎంతగా భరిస్తుండక్కడ ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ లేదనుకో ఆయన ఉగ్రత పడేడుది ఎప్పుడో అందరు గాలి కొట్టుకొని పోయేవాళ్ళు కానీ ఆయన ఎంతో ఆశా నిగ్రహం కలిగిన వాడు కాబట్టి మనల్ని ఎవరిని కూడా శిక్షిస్తాడు ఆయన సహిస్తాడు భరిస్తా ఉన్నాడు ఇంతవరకు కాబట్టి ఆయన పొందుకున్న మనము ఆయన ధరించుకున్న మనము మనం కూడా ఆశా నిగ్రహంతో జీవించాల ఎంతమంది ఏం మాట్లాడుకున్నా తిట్టుకున్నా అసలు మనం బయటికి మన కోపమే చూపించాం వేదన చూపించాము వ్యతిరేకత చూపించాము అసహ్యం చూపించుకోం అన్నిటినీ తాళుతా ఉంటాం అన్నింటినీ భరిస్తూ ఉంటాం కానీ ఎట్టి పర్స్లో మనం కోపం చూపించాం ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పిన నీ నోట్ల నుంచి ఒక్క కోపోకమైన మాట వస్తే వాడి జీవితం అంత సర్వనాష్టం అయిపోతుంది ఎందుకంటే ఏ ప్రతినిధిలాగా నువ్వు ఉన్నావు నీకు నువ్వు నీకు వ్యతిరేకంగా ఉన్నవాడిని తిడుతున్నవా ఆశీర్దిస్తున్నావా వీరేం చేస్తారో వీరికి తెలియదు తండ్రి వీరిని క్షమించడలేదా అటువంటి ఆశా నిగ్రహం నీకున్నదా కాబట్టి బబులోను నివాసులకు ఉండదు కానీ లక్షా మందికి ఆశా ఉంటుంది వాళ్ళు ఎక్కడ కూడా ద్వేషించారు ఎవరిని ఎవరిని తిట్టరు ఎవరి మీద వారికి ఎంత అన్యాయం జరిగినా కూడా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటారు ఫుల్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళ హృదయాలని వారి వారి ఆత్మలను వారి ఆధీనంలో పెట్టుకుంటారు అన్నట్టు వారి నోటిని వారి ఆధనంలో పెట్టుకుంటారు ఎట్టి పర్స్లో థిట్టర్ ఎవరిని ఎట్టి పర్స్లో ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడన్నట్టు ఎందుకంటే వారి మీద నిందలు వస్తే లేకపోతే వీరి అనిందిలు వీరి ఎటువంటి అబద్ధం లేదు కాబట్టి ఈ యొక్క స్త్రీకి సంబంధించిన విషయాలు మరికొన్ని నేను వచ్చేవారని చూపించి ముగించేస్తాను ఇదే ముఖ్యంగా పద్దెనిమిదో అధ్యాయం ఎందుకంటే భవిష్యత్తులో కూడా మనం పద్దెనిమిదో అధ్యాయం ధీరగా చూడాల్సి వస్తుంది కానీ దానికి ముందే ఇది ముగించుకుంటే అక్కడి నుంచి మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ బబ్లోను స్త్రీ ఎట్లా ఉందనేది ఇక్కడ చెప్పబడింది మరియు కొన్ని విషయాలు దాని సుఖభోగంలో వలన దనవంతలేన ఈ లోకస్తులు భూలోక మందులి వర్తకులు ఏ క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చినా డబ్బు ఎవరికి ఎక్కువ పోతుంది కేకులు అమ్మేటానికి బిర్యానీలు అమ్మేటానికి ఆల్కహాల్ అమ్మేటానికి స్టార్స్ అమ్మేటోడానికి డెకరేషన్ మీటింగ్లు అమ్మేటానికి క్రిస్మస్ ట్రీ అమ్మేటోడు రిచ్ అవుతుంటాడు బట్టల్ షాపో సంవత్సరం అంతా జమ చేసుకున్న డబ్బంతా ఆ రోజు తీసిపడేస్తారు అన్నట్టు పండగల రోజు కాబట్టి చర్చి సిస్టమ్ మీదనే అందరూ ధనవంతులు అవుతా ఉన్నారు ప్రపంచంలో అది లాయర్లే కానీ జడ్జిలే కానీ పోలీసులే కానీ బిజినెస్ మెన్నే కానీ అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు దరిద్రులు ఎవరవుతున్నారంటే లోపల ఉన్నాడే ఎందుకంటే నా ప్రజలు జ్ఞానం లేక నశించి అంటాడు హోషయ గ్రంథాల దేవుడు ఈరోజు జరుగుతుంది నా ప్రజలు అంటే దేవుని బిడ్డలు నా ప్రజలు నశించిన ఎందుకు జ్ఞానము కుదువై కాబట్టి ఇక్కడ చివరిక ఒక సూచన చెప్తున్నాడు నాలుగో వర్షాలు మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిదింది నా ప్రజలారా గొప్ప జనసభ గురించి మాట్లాడుతుండే ఇక్కడ అది మన మనం ఇది చెప్పిస్తాం అనేకులకి వాక్యం పరలోకం నుండి వచ్చిన స్వరమే మనం ఈ లోకంలో ఆర్యనంలో ఒక స్వరం మనం బాప్తిజం ఇచ్చి యోహన ఎట్లయితే ఆర్యనలో ఒక స్వరం లాగున్నాడో ఈరోజు నువ్వు నేను అదే స్వరం లాగున్నాం ఏమని ప్రకటిస్తున్నాం నా ప్రజలారా మీరు దాని పాపంలలో పాలివారు కాకుండాట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకూడనట్లునూ దానిని విడిచి రండి ఫస్ట్ పాయింట్ దానికి ఖచ్చితంగా తెగుళ్ళు రాబోతున్నాయి ఆరు బూరల గురించి మనం తీస్తాను ఆరు బూరలలో ఉన్న ప్రతి తీర్పు మతపరమైన జీవితం మీదనే అని నేను ఎన్నిసార్లు రుజుపరిచిన ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి అదని దాని ఈ లోకస్తులకి కాబట్టి దాన్ని త్వరగా విడిచిరండి దాని పాపములు ఆకాశం దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఎడి దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడి అది కలిపిన పాత్రలో దాని రెండంతలు కలిపి అది ఇప్పుడు చూడండి ఎట్లుంది మతపరమైన జీవితం నేను రాణిగా కూర్చుంటు నేను విధురాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకుని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించినదో అందుచేత ఒక్క దినంలోనే దాని తెగులు అనగా మరణమును దుఃఖమును కరువును మూడు గుంపులు కదా బబులో మూడు గుంపులు కాబట్టి ఎట్లా శ్రమలుగుండపోతే మరణము దుఃఖము కరువు ఇవ్వచ్చును దానికి దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును దానితో విభిచారం చేసి సుఖభోగంలను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయోక్రాంతులై దూరం నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషమే రొమ్ము కొట్టుకుని చూచుచు అయ్యో అయ్యో చూడండి అయ్యో అయ్యో అది వార్నింగ్స్ బబులోను మహాపట్నమా బలమైన గడిలోనే నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకొందరు ఇక్కడంతా దానికి సంబంధించిన విషయాలు ఈ అధ్యాయమంతా లోకంలోని వర్తకులను ఆ పట్నంను చూచి ఏడ్చిచ్చు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సెనపునార బట్టలు ఊదా బట్ట రంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి దబ్బం రాను ప్రతి దంతపు వస్తులను మికిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలవరాళ్లు మొదలైన వాటితో చేబడిన ప్రతి విధమున వసతులను దాల్చిన చెక్క ఓమము దూపద్రావ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గురములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు అంటే చర్చి సిస్టమ్ అంతా బిజినెస్ గా మారింది అది నశించిపోయినప్పుడు ఇంకా ఎవడు బిజినెస్ చేయడు అని చెప్తుంది ఇక్కడ నీ ప్రాణంకి ఇష్టమైన ఫలంలు నేను విడిచిపోయాను రుచిమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీ నీకు దొరకకుండా నశించిపోయినవి అవి కమిదట కనబడనే కనబడు అని చెప్పుకొనొచ్చు దాని గురించి దుఃఖింతురు అయితే ఈ లోకస్తులు ఎంతగా దాని గురించి ఏడుస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పంతొమ్మిదో అధ్యాయం వరకు వచనం వరకు అందరూ ఏడుస్తూ ఉంటారు అయ్యో అయ్యో మహాపట్నమా అని ఏడుస్తూ అయితే ఇరవై వర్షం వచ్చేటప్పటికీ పర్లోకమా పరిశుద్ధులారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించడి పర్లోకమా పరుశుద్ధలార అప్పసులారా పరవక్తలార దాని గూర్చి ఆనందించుడి ఏలనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పటను తీర్పు తీర్చి ఉన్నాడు ఎందుకంటే మతపరమైన జీవితము పాత కాలం మొదలుకొని కృత ముగింపు వరకు ఈ రోజు వరకు దేవుని బిడల్ని బహుగా హింసించింది ప్రవక్తలను చంపించింది అపోస్తలను చంపించింది భక్తులను చంపించింది వాటికి తగిన తీర్పు దానికి ఈరోజు వచ్చింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై ఒకటో వర్షంకి వచ్చినప్పటికీ అక్కడ నేను వాక్యాన్ని ముగిస్తా తర్వాత బలిష్టమైన ఒక ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగ మహాపటమైన బబులును వేగముగా పడదురయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును అది లాస్ట్ అన్నట్టు ఇంకా ఎన్నటికీ కనపడదు పాత నిబంధన కాలంలో కూడా కనిపించలేదు క్రొత్త నిబంధన తర్వాత కూడా కనిపించకుండా పోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మరి ఈ గొప్ప జన అందరూ ఆ యొక్క నుంచి బయటికి రావడము బయటికి వస్తూ వస్తూనే వారి మెడల మీద కత్తులుండి హతసాక్షులు కావడం అన్న విషయాన్ని నేను అనేకసార్లు జ్ఞాపకం చేసిన గొప్పజన సమూహం అంతా లేటుగా వస్తారు పర్లుకు రాజ్యానికి కానీ నేను చూపించిన వాక్యం లక్ష నలభై నాలుగు వేల మంది మటుకు ముందు బయలుదేరినారు ఎందుకంటే మత్స్సు వార్త ఇరవై మనం చూసినాం బుద్ధి గల వారి దివిటిలు చెక్కపరుచుకొని పెళ్ళు కుమారు ఆ స్వరం విని వాటిని సిద్ధపరుచుకొని వారితో పాటు నూనె తీసుకొని తలుపులు తెరబడ్డై వారు లోపలికి వచ్చారు లోపలికి వెళ్ళిపోయినారు కానీ బుద్ధి లేని కన్యకలు అప్పుడు తలుపు కొట్టమంటే మీరు ఎవరో నాకు తెలియదు మీ దేవుటీ లేవు వెలుగుతలేవు మీరు లోకానికి వెలుగులాగ లేకపోయినారు ఎవరికి మీరు సువార్త ప్రకటించలే ఎవరిని కనలేదు మీరు ఎవరి జీవితాలలో ప్రభుని కనలేదు కాబట్టి మీరు ఎవరో నాకు అని పంపించేసేది వాళ్ళందరూ హతసాక్షులై పెండ్లి విందుకి తిరిగి వస్తుండ్రని చూపించిన వాక్యం పెండ్లి బిందుకి తిరిగి వస్తారు వాళ్ళు పెళ్లి కుమార్తె స్థితి చివరికి పొందుకుంటారు ఎప్పుడు హతసాక్షులై బుద్ధి లేని కన్యకలు చివరికి హతసాక్షులై పెండ్లి విందులో పాల్గొంటారు ఆ వాక్యల్ని నిన్నసల చూపించిన వీళ్ళంతా ఎవరు లెక్కకు మించినవారు భూభూలోకం నుంచి కొనబడ్డవారు వీరంతా ఎవరు నాకు తెలియదు అంటున్నాడు యోహాన్ భక్తుడు అప్పుడు దూత అంటున్నాడు వీళ్ళందరూ మహాశ్రమల నుంచి గౌరపుల రక్తంలో వారి వసలను కడుక్కొని ఉతుక్కొని వచ్చినవారు మహాశ్రమల కాలంలోనే బుద్ధి తెచ్చుకున్నారు అంతకుముందు ఎందుకు తెచ్చుకోలేదు అట్లుంటారు గొప్ప జన సమూహం అంటే కాంగ్రిగేషన్ ఇది చర్చ్లో కాంగ్రిగేషన్ అట్లుంటారు అన్నట్టు కాబట్టి వారి గురించి మనం బహుగా వీటిని గ్రహించి ఆ కాంగ్రిగేషన్ని ఎట్లా ప్రభు చింత మన ప్రయాసం అటువంటి కృపను ప్రభు మీకు అనుగ్రించడానికి ప్రార్థిస్తాను పరశు మీకు వదనాలనైనా ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయము ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు మీరు మాతను మాట్లాడినారు ప్రభావ మొదటి స్త్రీ ఏ రీతిగా ఉంది రెండో స్త్రీ ఏ రీతిగా ఉంది క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉందని మీరు మాకు చూపిస్తున్నారు అవి తన్మలి ఆ ఏడు సంఘాలు ఎట్లా ఉన్నాడు మీరు మాకు చూపించినారు ప్రభా అన్ని అంతకంతకు చెడిపోయినాయి అన్ని అంతకంతకు చెడిపోయినాయి అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం తీస్తున్నారు ప్రతి సంఘం చెడిపోయినట్లు మీరు ప్రకటనలందరూ చూపించినారు వాటిని చివరికి ఇప్పటికైనా మీరు మారనే లేకుంటే మీ యొక్క మీ యొక్క తిరుమల దివిటిని నేను తీయేస్తాను మీ యొక్క వెలుగు మీ నుంచి తీయేస్తా అన్నారు అవును ప్రభావ అటువంటి హెచ్చరికలు మీరు ఎన్నిగానో చెప్పినా కానీ విననోళ్ళని జీవితాం నైనా క్రైస్తవ జీవితం ఈసారి పది అట్లనే జీవించినారు క్రైస్తవులు అట్లనే జీవిస్తున్నారు మీరు చూపించినారు నేను కానీ లక్ష మంది మీకు విధేత చూపించి మీ యొక్క తిరుమల హృదయవాంచ తీర్చే వాళ్ళలాగా ఉన్నారు కాబట్టి గొప్ప కనికరం చూపించండి వారి పాపలు క్షమించండి లక్ష మందిని ఆశ్రయించండి మీ మయమార్దం నిలబెట్టుకోమని రాత్రి అందరికీ మంచి ధర ఇచ్చేసి వెకిల్ వేసి మీరు స్థితించాలనే సేపడమని ఏసు క్రీస్తు పరిశుధనామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రవేణ ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెన్ అందరికీ ప్రైజ్ లాట్ ప్రైజ్ ప్రీలా స్రిలా స్రానానా. ప్రీలా స్రానా.